ఈ నాలుగింటి చేరిక అఖండవు ఎరుక గదరా మాయన్న అఖండ ఎరుక అంటే పిండము పిండములోని అహము బ్రహ్మాండము బ్రహ్మాండములోనే అహము ఈ నాలుగు కూడితే అఖండమైన ఈ అఖండమైన ఎరుక చోటు లేకుండా ఉంది లేకుండా ఉన్నది అట్టి పరబాహ్య నిర్ణయాన్ని గురి గుర్తు లేకుండా గుర్తించాడు తనను తాను నిరసించి గుర్తించాడు అన్నిటికీ ఆధారమై ఉన్న అయమాత్మా బ్రహ్మమనే తాను లేనివాడని తెలుసుకున్నాడు వార్తీక నిర్ణయ తెలుసుకున్నాడు లక్షణయుధుడై తెలుసుకున్నాడు వాడికి అట్టి వరబాహ్య నిర్ణయంలో లేదు బ్రహ్మాండము లేదు రెండాండము కూడా లేదు సర్వభ్రాంతిరహితం తస్మాత్ శుద్ధే జగదస్తి క నాస్తి క ఎక్కడ నువ్వు లేనివాడవో నీ మూలాన్ని ను గుర్తిస్తే ను ఎక్కడైతే లేనివాడుగా ఉన్నావో ఆ లేనివాడుగా ఉన్నటువంటి వాడు తర్వాత అదే శుద్ధం శుద్ధం అంటే అదే అంటే నీ ఉనికిని మిగుల్చుకోవడమే అశుద్ధం నీ ఉనికిని మిగుల్చుకోవడమే మలినం నీ ఉనికిని మిగు నీవు మిగలడమే శేషం మిగలడమే అశౌచం నిన్ను నువ్వు పోగొట్టుకోవడమే శౌచం నిన్ను నువ్వు లేనివాడిగా దర్శించటమే శుద్ధం కోహం అన్న ప్రశ్నకు అన్న నిర్ణయాన్ని పొంది నాహంగా తరించడమే కైవల్యం అంటే ఈ పరిణామాన్ని గుర్తించాలి ఎదగాలి అలా ఉండాలి శుద్ధే నర్ణయ నిర్ణయం చేసేవాడు లేడు ఇప్పుడు ఇది శుద్ధము ఇది అశుద్ధము అని చెప్పేటటువంటి నిర్ణయం చేసేవాడు లేడు ఈ అశుద్ధము శుద్ధము అన్న ఆ ఇచ్ఛా నిర్ణయములు ఉన్నటువంటి కోహం సోహం వాడు లేనిప్పుడు నాహంగా ఉన్నాడు లేనివాడుగా ఉన్నాడు జాగ్రత్తగా గమనించాలన్న ఆ నిర్ణయో నాస్తి సర్వదా సర్వకాలములనూ ఎట్టి నిర్ణయము లేనివాడు జగదస్తికోమేద నిర్ణయా అది నేనే లేనివాడనని చెప్తుంటే ఓ పక్క నుంచి నేను చూసిన జగత్ ఎక్కడుందండి ఇప్పుడు నేను అనుభవించిన జగత్ ఎక్కడుందండి అన్నామనుకోండి నేనుంటేనే కదా ఏదైనా కానీ నేను లేనివాడనని నన్ను నేనే తొలగించుకుంటే నన్ను నేనే కైంకర్య పద్ధతిగా రహితపరచుకుంటే నిర్ణయములు లేనివాడుగా ఊరకుంటే అప్పుడు నా జగత్తు నా అనుభవము నా కర్త నా భోక్త నాది నేను ఇత్యాధులన్నీ లేకనే పోయినవి ఒక్కొక్కటి తొలగించవలసినటువంటి అవసరం లేదు అన్నిటికీ ఆధారమై ఉన్నటువంటి ఊర్ధ్వ ఉన్నటువంటి దానిని మూలఛేదం గనక చేసినట్టయితే అధశాఖలన్నీ అవే లేకుండా పోతాయి జాగ్రత్తగా మూలం చేయగలిగేటటువంటి జ్ఞానం కేవల జ్ఞాన మార్గ పద్ధతిని కైవల్య మార్గ పద్ధతిని కేవలాత్మను నిరసించే తెలుసుకో ప్రబోధ ద్వారా తెలుసుకో మౌన ద్వారా తెలుసుకో పరబ్రహ్మం ఎరుక లేనిది లేని ఎరుక ఈ లేని ఎరుక పద్ధతిగా ఉండుము ఉన్నది ఉన్నట్లుగా ఉండుము ఈ ఉత్తమలు ఏమీ లేదు ఇతన్మిద్య శుద్ధ వియత్ కించిన్ నాస్తి అనే ద్వార సాక్షరి సూచనను ఆశ్రయించి ఇచ్చా నిర్ణయములు లేక ఉన్నది ఉన్నట్లుగా ఊరకుంటున్నాము సరే నేను నేననే అహంకారుడు ఏ ప్రకారముగా ఉన్నాడు అదే ప్రకారం ఉండినే గాని అచల పరిపూర్ణం బ్రహ్మం ఎన్నికీ కాడు ఎప్పుడైనా ఇది గుర్తు పెట్టుకోవాలి అన్వయం చేసేటప్పుడు నేను మేను ఈ రెండింటికి అన్వయం ఉంటుందన్నమాట వేదాంతంలో ఏది అన్వయం చేసినా అయితే మేను ఉన్న తాదాత్ గాని లేకపోతే నేనుతో ఉన్న తాదాత్మ్యతను గాని పోగొట్టడానికి వేదాంత బోధ అంతా చెప్పబడుతుంది జాగ్రత్తగా గమనించాలి